చాలా సంతోషం వసంత ఋషువు కోనము మల్లెపూరు మావిరి కొయలు ఆవకాయలు ఈ వారం ఒక ప్రధాన కార్యక్రమం ఉన్నది రేపొచ్చే గురువారం నాడు ఇరవై మూడు శంకరాచార్య జయంతి ఆ సందర్భంగా కేనోపనిషత్తు పుస్తకం ఆవిష్కృతము కాబోతోంది ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఎప్పుడూ ఆవిష్కరింపబడి ఉన్నది అది ఆ కార్యక్రమం ఆరు గంటలకి అనుకోండి భిక్షాది వ్యవస్థ ఉంటుంది కనకరాజు గారి తోట అప్పగదైతే ఇంకో అనౌన్స్మెంట్ ఉంది అది నేను ఇన్కంప్లీట్గా చేసినట్టున్నాను ఇప్పుడు నా కంప్లీట్లీ మేకింగ్ నాలుగో తారీఖు మే బుద్ధ భూచిమ సోమవారం అంటే వచ్చి సోమవారం ఏమో ఆ పై సోమవారం ఆపై సోమవారం మధ్యలో గ్యాప్ ఉంది వెరీ మ్యాచ్ ఆవేళ ఇక్కడ ధన్యాష్టకం అనే ఇంగ్లీష్ పుస్తకం ఆవిష్కృతం అవుతుంది శ్రీ రఘునాయకానంద అని రామకృష్ణ మిశ్రంలో స్వామీజీ ఆయన వచ్చి ఆవిష్కరిస్తారు అయిన తర్వాత ఇక్కడ భిక్ష వ్యవస్థ కూడా ఉన్నది మన మిత్రులు భిక్షల వ్యవస్థ చేశారు లేకపోయినా పర్వాలేదు కానీ ఏదో పుస్తకావిష్కరణ సందర్భంగా సరదాగా అందరికీ భిక్ష ఇవ్వాలనే ఒక ఉత్సాహం కూడా ఉంటుంది చాలామందికి ఈ రెండు కార్యక్రమాలని మీరందరూ తప్పక జయప్రదము చేయగలరు ఇప్పుడు కఠోరపరిషత్ భాష్య ప్రవచనం ఈ భాష్యం కొంచెం జటిలంగా ఉంటుంది మీరు ఓపిక కొట్టాల్సి అంటే మీరు వేదాంతం మీకు కొత్త కాదు బ్రహ్మసూత్రం అసలే కొత్త కాదు అయినా కూడా ఆ అధికరణం కొంచెం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే నేనుతో సమాజ జీవితానికి ఆధునిక జీవితానికి మన జీవితానికి ముడిపెట్టి నేను చెప్తూ ఉంటాను ఎంత చెప్పినా అది సాంఖ్యమత నిరాకరణ మనకి చుట్టుపక్కల సాంఖ్యులు ఎవరు ఉన్నారు అసలు సమాజంలో ఫిలాసఫర్సే లేరు అందరూ రిచువలిస్ట్లే తప్ప ఫిలాసఫర్స్ ఉన్నారు కాబట్టి సాంక్షమతం ప్రసిద్ధంగా ఉన్నది కాదు నేను ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఫిలసాఫికల్ థింకింగ్కి దాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా అయినప్పటికీ దాంట్లో ఉండే ఆ జీలక ఉంటుంది తర్వాత ఉపనిషద్ మంత్ర నిరూపణ మంత్రంలో ఉండే పదవులు వాక్యములు వాటి యొక్క విచారం దీంట్లో మనకు ఉపయోగపడే అంశాలు వస్తాయి కానీ మీరు చాలా ఓపిక ఉండాలి త్యాగ్రత్తగా దాన్ని సాగదీయాలి అప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా వస్తాయి మంచి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శృతి స్మృతి పురాణానామాలయం కరుణాయం మా ని భగవత్ పాదశంకరం లోకశంకరం ఆనుమానికమీ శరీర విన్యస్త గృహీతే అది అధికరణ శరీరేంద్రియమనోబుద్ధి విషయవేదనాయుక్త అవిద్యాలుతో భోక్తు అక్కడి నుంచి చెప్పాలనుకుంట ఇతరాని ఇంద్రియాదీని ప్రకృత్యే పరమపద నిదర్శ కాదు కాదు భోక్తు భోగోపకరణ పరత్వోపత్తే మహత్వం చాస్ స్వామిత్ప అంతవరకు అంటే ఇంద్రియేజ్ఞ పరాహ్యర్థ ఆ వాక్యాలను చూస్తున్నాం జాగ్రత్తగా పట్టుకోవాలి అది ఐడియా కానీ మన పంచదశిలో చాలా మంది ఫాలో అవుతున్నారు చాలామంది ఇంద్రియేభ్య పరాహ్యర్థా అర్థేభ్య పరం మనహ అని మంత్రాలు ప్రారంభమయ్యాయి ఏ కాంటెక్స్ట్ ఏమిటి ఆ మంత్రాలకు కాంటెక్ష ఏమిటి కథోపనిషత్రం కాంటెక్ష ఏమంటే వైష్ణవ పదమును దర్శింపజేయాలి తద్విష్ణు పరమం పదం విష్ణువు యొక్క పరమ పదాన్ని వీడు పట్టుకోవాలి విష్ణువు యొక్క పరమపదం పట్టుకోవాలంటే ఈ భూలోకం ఇది భూమర్లోకం అది స్వర్లోకం అలా పట్టుకుంటారా ఇది పురాణం కాదుగా విష్ణువు యొక్క పరమ ఫలాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి ఇక్కడ మొదలు పెట్టాలి ఇంద్రియే ధ్యహ ఇంద్రియాలతో మొదలు పెట్టండి ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్ విషయములు అంటే ద సెన్సేషన్ చెవి కంటే శబ్దము అనే సెన్సేషన్ శబ్దానుభవము సుపీరియర్ చెవి యొక్క ప్రయోజనం శబ్దానుభవమే కదా ఇంద్రియక అనుభవమును విషయములోని తీసుకోవాలి ఇక్కడ అది కూడా లోపలే ఉంటుంది మీకు శబ్దానుభవం బయట ఉండదు లోపలే ఉంటుంది శబ్దం బయట ఉండదు బయట ఉండేదేదో బయట ఉంటుంది వైబ్రేషన్స్ ఉంటాయి బయట లోపల శబ్దానుభవం ఉంటుంది ఆ లోపల కలిగిన శబ్దానుభవము దేనివల్ల కలిగింది ఇంద్రియం వల్ల కలిగింది ఇంద్రియము కంటే విషయానుభవము గొప్పది అంటే అర్థం అర్థముల కంటే గొప్పది మనస్సు బుద్ధి గొప్పది బుద్ధి కంటే భోక్త గొప్పవాడు అని ఒక అర్థం ఏమండి ఆ భోక్త కంటే మూలంలో పరమాత్మ విష్ణువు యొక్క పదము దాగదు అని దారి అధ్యాత్మ విద్య కథ ఇది అని చెప్పారు అలా పెట్టచ్చు అదే ఒక అర్థం దానికే ఇంకో రకంగా అర్థం చేయొచ్చు మళ్ళీ మొదలు పెట్టండి కథ కథ మొదలవుతూ ఉంటుంది ఇంద్రియముల కంటే శబ్దాది విషయానుభవము గొప్పది ఐంద్రియక అనుభవము గొప్పది దానికంటే మనస్సు గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది ఇక్కడ మహాన్ ఆత్మ బుద్ధే బుద్ధికంటే మహాన్ ఆత్మ ఆ మహాన్ ఆత్మా కిందకు ముందు ఏం చెప్పాము భోక్తా అని చెప్పాం ఇప్పుడు ఏమని చెప్తాము సమష్టి బుద్ధి స్థిరంగ గర్భుడు గొప్ప ఎష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది అని కూడా చెప్పచ్చు అది చెప్తున్నారు అథవా అంటే ఇంద్రియ ఇంద్రియ ఇంద్రియభ్యుత్ పరాహ్యర్థాహ అనే శ్లోకాన్ని ఇంద్రియములు విషయములు మనస్సు బుద్ధి వరకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఇప్పుడు చెప్పి బుద్ధి నుంచి భోక్త దగ్గరికి వెళ్ళకుండా బుద్ధి నుంచి సమష్టి బుద్ధికి వెళ్ళిపోతాం దృష్టి బుద్ధి నుంచి సమష్టి బుద్ధికి వెళ్ళచ్చు అలా కూడా చెప్పచ్చు ఆ అలా కూడా వ్యాఖ్యానం చేయొచ్చు అదనపు వ్యాఖ్యానాన్ని మన ముందు పెడుతున్నారు అథవా మనో మహాన్మతిర్బ్రహ్మాుద్ధిఖ్యాతి ప్రజ్ఞా సంవిచితి స్మృతి పరిపక్ష్యతే స్మృతే స్మృతుంది స్మృతి స్మృతి వాక్యం ఈ వాక్యం కొంచెం డిఫికల్ట్ వాక్యం అన్ని ప్రథమాలు వస్తున్నాయి అన్ని ఏకవచనాలే కర్త కర్మ క్రియా ఏ ఉండదు చాలా ఓపికగా పట్టుకోవాలి మనహ అంటే మనన శక్తి మనహ అంటే అర్థం అంటే ఇట్స్ ఏ ఫ్యాకల్టీ అంటే ఫ్యాకల్టీ ఏమిటా ఫ్యాకల్టీ ఏ రూపంగా ఉంటుంది అంటే మననము చేయుట థింకింగ్ థింకింగ్ కాగ్నైజింగ్ ఈజ్ ఎ పవర్ కాగ్నైజింగ్ ఈజ్ ఎ పవర్ థింకింగ్ ఈజ్ ఎ పవర్ మనహా ఆ పవర్ యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు మీరు పొద్దున్నే అన్ని పనులు మాత్రమే ఇక్కడ వచ్చి కూర్చున్నారు అంటే ఆ పని అన్ని మనహాని బట్టి వచ్చారు మీరు ఆ థింకింగ్ యువర్ థాట్ ఆ థాట్గా ఆ శక్తి ఉన్నది ఈ థాట్ ఏం చేస్తుందంటే ఓ వందకు వస్తుంది బిల్డింగ్ కొడుతుంది థాటే కొడుతుంది థాట్ వల్లే చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చాడు మనిషి థాట్ మద్దతు చేయిస్తుంది థాట్ మద్దరైపోతాడు ఏమన్నా వీటి థాప్ మూలంగా థాట్ నుంచి రెలిజి అని పురుగుతుంది కాబట్టి ఆ థాట్కి ఎంత తర్వాత మహాన్ అంటే మహాన్ అంటే వ్యాపకము ఇది పెరువేట్ చంద్రులే ఈ ఇప్పుడు మీ థాట్ ఎక్కడ ఉన్నది మీ థాట్ దీని ఎవరిగా నేను ఎవరి ఆస్పెక్ట్ ఆఫ్ యర్ లైఫ్ మీ థాట్ అలాగే ఈ సకల సృష్టి కూడా ఆ పరమాత్మ హిరణ్య యొక్క థాట్ నుంచి వచ్చింది కాబట్టి హిరణ్య యొక్క థాట్ ఎక్కడ ఉన్నది అంటే అంతటో వ్యాపించి ఉన్నది మహాన్ తర్వాత మతి మతి అంటే భవిష్యత్తులో ఈ జగత్తు ఏ విధంగా పరిణామాన్ని చెందుతుంది ఎప్పుడు ఈ జగత్తును ఉపసంహారం చేయాలి అనేటువంటి నిశ్చయమంతా కూడా ఆ హిరంగ్య గర్భుని ఎందుకు గలడు దానికి మతి అనిపడు మనహ మతి భేదం చూపించద్దామరి సో అది మతి తర్వాత బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మ హిరంగ్య ఆత్మ ఏంటి పరబ్రహ్మ కాబట్టి బ్రహ్మ పులింగంలో పెట్టారు హిరణ్య గర్భుడు పుల్లింగం ఆత్మా పుల్లింగం కనుక బ్రహ్మని శబ్దాన్ని కూడా పులింగంలో బ్రహ్మ ఓకే పూహ్ పూహ్ అంటే పూరాము అంటే నాగరము సిటీ హిరణ్య గర్భుని సిటీ ఏమిటి ఇది బ్రహ్మాండ దేహము బ్రహ్మాండ దేహమే ఆయనకు పూరాము నవగ్రాహే నవగ్రహము నవద్వారే పూరే అయినప్పుడు జీవుడికి ఈ దేహమే పూరము అదే హిరణ్య గర్భుడికైతే సకల జగత్తు ఆయన యొక్క పూరము బుద్ధి బుద్ధి అంటే ఆ హిరణ్య గర్భుడికి ఇంతకు ముందు మతి అంటే ఏం చెప్పాం ఈ జగత్తుని భవిష్యత్తులో స్థితి చేయుట ఉపసంహారం చేయుట ఆ నిశ్చయము గలవాడు అని ఇప్పుడు బుద్ధి అంటే ఏం చెప్తాం ఏదో చెప్పాలి కదా మనహ మతి బుద్ధి బుద్ధి అంటే తత్కాలమునందలి నిశ్చయము భవిష్యత్తుకు జన్మల నిశ్చయము మతి తత్కాలము నందల నిశ్చయము బుద్ధి ఓకే అది ఆయన ఎందుకలదు అంటే ఆ సమయంలో ఏం చేయాలి ఈ సృష్టి ఎలా నడుస్తుంది ఇప్పుడు సమయంలో ఎలాగే ఇది అనే నిశ్చయం ఆయనలో ఉంటుంది భవిష్యత్తులో ఎప్పుడు దీన్ని ఉపసంహారం చేయాలి అనే నిశ్చయం కలిగి ఉంటాడు తర్వాత ఖ్యాతి ఖ్యాతి అంటే తన యొక్క మహిమను సర్వత్రా ప్రసరింపజేసే శక్తి ఖ్యాతి అంటే ఇప్పుడు ఒక రచయిత ఉన్నాడనుకోండి ఆ రచయితకి ఓ శక్తి ఉంటుంది ఆ శక్తితోటి అతడు తన యొక్క భావజాలని ఆ ప్రపంచంలో అంతటా కూడా ప్రసరింపజేసేటువంటి శక్తిని కలిగి ఉంటాడు అదేవిధంగా దాన్ని ఖ్యాతి అంటారు ప్రఖ్యాతి ఖ్యాతి అదేవిధంగా ఈ హిరణ్య గర్భుడు యొక్క మహిమను బ్రహ్మాండమంతటా కూడా విస్తరింపజేయగలిగే సమర్థుడు అనక ఆయనకి ఖ్యాతి అని పేరు తర్వాత ఖ్యాతి ఈశ్వర ఈశ్వర అంటే ఈష్ అంటే నియమించుక తాను ఈ బ్రహ్మాండ దేహం అంతరం కూడా కర్ఫెక్ట్గా నియంత్రిస్తూ ఉంటాడు మనం మన చేతులను కాళ్లను నియంత్రించుకుంటూ ఉన్నామో అతను ఆ విధంగా తన చక్కగా నియంత్రిస్తూ ఉంటారు ఆ నియమన శక్తి మనకు ఉంటుంది ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందంటే ఏమవుతుంది ఆ నియమన శక్తి ఒక అంశంలో లోపిస్తుంది దట్ ఈజ్ కాల్ స్ట్రోక్ స్ట్రోక్ రాక మామూలుగా ఉన్నవాడికి అనియమన శక్తి ఉంటుంది అదేవిధంగా పరబ్రహ్మయుణుడు కూడా అటువంటి నియమన శక్తి అదే హిరణ్య గర్భమయంలో అటువంటి నియమన శక్తి ఈ మొత్తం బ్రహ్మాండాన్ని కనుకకి వ్యాపించి ఉండే నియమన శక్తి ఆయన ముందు గలదు ఈశ్వర అండ్ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఇవ్వడం మన మతి ప్రజ్ఞ అంటే ఇంతకు ముందు కవర్ చేయనివ్వో చూసుకుని ఇప్పుడు పెట్టుకోవాలి కాబట్టి త్రైకాలిక నిశ్చయ ఆయనకి గతాన్ని గురించి వర్తమానాన్ని గురించి భవిష్యత్తు గురించి చక్కటి పరిజ్ఞానము కలిగి ఉంటాడు కాబట్టి ఆయన మీద ఆ ప్రజ్ఞ గలదు ప్రజ్ఞ తర్వాత సంవిత్ చితి యూ హెవ్ టు స్ట్రగుల్ టు మేక్ ఎ మీనింగ్ ఆఫ్ హ్లర్స్ సంవిత్ సంవిత్ అంటే సో సంవి సంవిత్ అభివ్యంజిక చి సంవిత్ చితి సంవిత్తుని చితిహీకి విశేషణం చేసినారు అంటే సంవిత్ అంటే ఈ బుద్ధి వృత్తులనన్నిటినీ ప్రకాశింపజేసే తెలుగు చేసే చితి అచైతన్య శక్తి ఇది ఆయన ఎందు గలదు ఇది కాబట్టి ఇది చైవ్ స్మృతి మళ్ళీ ఇంకొకటి స్మృతి స్మృతి అంటే సమస్ గత గతజన విషయములనన్నిటినీ గుర్తు చేసుకోగలిగే సమష్టి బుద్ధి ఇతిపక్ష్యక్తి పరిపక్ష్య స్మృతి పరిపక్ష్యతే ఈ విధంగా ఇన్ని శక్తులు ఆ అంతరమైన శక్తులు ఇవన్నీ ఈ కూడా ఆ హిరణ్య గర్భం ముందు భావింపబడుతున్నది అని స్మృతి చెప్తాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను క్షేతస్థంగా చెప్తున్నా ఎందుకంటే మీరు ఆ ఆ థ్రెడ్ మీరు మిస్ అవుతారేమో నా భయం సో ఇంద్రియముల కంటే విషయానుభవము గొప్పది విషయానుభవము కంటే మనస్సు గొప్పది మనస్సు బుద్ధి గొప్పది బుద్ధి అంటే వ్యష్టి బుద్ధి ఆ వ్యష్టి బుద్ధి కంటే హిరణ్య గర్భుని బుద్ధి గొప్పది ఇంతవరకు వచ్చాం ఆ హిరణ్య గర్భుడి గురించే ఒక శృతి వాక్యం యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వైవేదాంశ ప్రహిణోతి తస్మై ఈ శ్వేతాశ్వత రూపనిషిద్ధ వాక్యం దాని తర్వాత సెకండ్ హ్యాఫ్ ఎలా ఉంటుందంటే సమూహదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షు శరణమహం ప్రపద్యే అని ఉంటుంది శ్వేతాశ్వత సో ఆ పరమేశ్వరుణ్ణి నేను శరణు గోరుచున్నాను ఎందుకు శరణు గోరుట ముముక్ష మోక్షమును పొందగోరి శరణు కోరుతున్నాను నిన్న పాఠంలో నేను ఆ విషయం చెప్పాను అది దాన్ని జనులు ఎలా గ్రహించారా అని నాకే శంక కలిగింది ఏదో ఈయన విమర్శిస్తున్నాడు ఉన్నటువంటి సారాలు పట్టుకుంటారా అని నాకు డౌట్ కలిగింది ఆ విషయం ఏంటంటే ఒకటి ఉంటాడు వాడు ఏమంటాడు నేను ఆ పరమాత్మకి దాసున్ను మృత్యున్ను అయోధ్యున్ని పాపిని అంటాడు ఆ పరమాత్మ నాకు సకవ శుభములను ఇచ్చుగాక అంట సపోజ్ ఆ పరమాత్మ వెంటనే నువ్వు అయోధ్యుడివి పాతు అభాగ్యుడివి దృక్ష్యుడవి దాసానుదాసుడివి కాబట్టి అలాగే ఉడు అన్నాడనుకోండి అంటే వాడు ఆ పరమాత్మని ఆరాధించడం మానేస్తుంది బికాస్ వాడు అవన్నీ అన్నాడే కానీ ఈ రజన్ మీన్ అవుతాయి he will mean he will endukarnadunte naku korthulu techsamana that is what he means andukosam kaabate vaaru mean mm vaaru -hmm. uh ye bhavalanu taanu bhavinchado vaatini parameshwarudu potukokodadu okka maataams kaalavarnane cheptaru avarni vadu devudu potukochuunte uh nee problem devudu edi potukovali kaabate na korthulu nenu techukole le pothunna ante kani nu techsamane vid argutunnadu దట్ పాత్ హీ హ్యా అయ్యా నేను మీ ఎడల అపరాధం చేస్తున్నాను మీ కాళ్ళు కట్టేసుకుంటున్నాను నాకు చాలా తప్పుైపోయింది నన్ను క్షమించేసి ఇప్పుడు మీరు దయచేసి నాకు ఈ లక్ష రూపాయలు అప్పు ఇవ్వండి నన్ను దగ్గర చెప్పించండి అని అన్నాడనుకోండి అప్పుడు వెంటనే మీరు నువ్వు అపరాధం చేశానన్ను గుర్తించావు నేను ఈ మాట మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నువ్వు వెళ్ళలేదు ఇప్పటికైనా నువ్వు విన్నావు నీకు బుద్ధి వచ్చినందుకు నాకు చాలా సంతోషము నిన్ను క్షమిస్తున్నాను వెళ్ళి రా అన్నారు అనుకోండి మీరు అంటే అతను వంద లక్ష రూపాయలు అప్పు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు ముందు రెండు కోరాం మనం క్షమించమని అప్పు ఇవ్వమని కోరాం క్షమించమనే పాత్ర చేశాడు సంతోషం అప్పు ఇంకో చూసుకుందాం అనుకుంటాడా అలా అనుకుంటాడా ఎందుకంటే క్షమించమన్న హీ మీన్ ఆల్ దాట్ హీ మీన్స్ అమ్మ ఇన్ ది నెక్స్ట్ పార్ట్ కాబట్టి మీరు ఎప్పుడైనా నేను భరుచుంది నేను దాస్తుంది అని ఎవడైనా అంటూ ఉంటే నేను చేతగానివ్వండి నేను పాపిని అదంతా మతల మువహారం అని గుర్తుపట్టాలి మతలంత బాక్ కదా మీరు మతల ఒక్క చీజ్ హాయి అని గుర్తుపట్టాలి ఏదో మతల బుందనమాట కాబట్టి ముముక్షుడు వై శరణమహం ప్రపద్యే ఏముని శరణాగతి చేస్తున్నానంటే నేను దాసుణ్ణి భృత్ణ్ణి అలా శరణాగతి చేయట్లేదు లక్షణంగా శరణాగతి హ్యాస్ నో మీనింగ్ శరణాగతి ఎందుకు శరణాగతి చేస్తున్నాడో తెలుసిన ముముక్షుకు ఇంటి అర్థమంటే తెలుసునండి సెల్ఫ్ ఆబ్లిటేషన్ నన్ను నేను నీలో కలిపి వేసుకుంటున్నాను తేరా శరణాగతి అయ్యాక ఇంకా వాడు మిగులు ఉండడు దేవుడే ఉంటాడు వాడు ఉండడు అది శరణాగతి అంతేగాని నేను కూర్చుని దాచున్ని శరణం చూస్తున్నాను పట్టుపించ కట్టుకున్నాను ఏ లోపించి కట్టుకున్నాను దట్ ఇజ్ నాట్ ది శరణాగతి సో మోక్షుడు శరణమహం ప్రపంచే మోక్షమును కోరి మోక్షం అంటే ఎవరికి ఉంటున్నారు మీరు ద డిజ్యూషన్ దానికి మోక్షం అంటారు అది హయ్యెస్ట్ సరెండర్ అయింది హయ్యెస్ట్ ప్రినౌన్సియేషన్ ఇప్పుడు పరసు పరసులోంచి పావలా తీసి ఇవ్వడం గొప్పయా పరసి ఇచ్చేయడం గొప్పయా అలాంటిది తనను తాను సమర్థం చేసుకోవడం అని ఆ మంత్రం మోక్షుకు వై శరణమహం ప్రపంచే అదేముండి అదేమిడి ఎలా ఉన్నాడు ఆత్మబుద్ధి ప్రకాశం ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే నా ఆత్మ అంటే తమ యొక్క నా యొక్క బుద్ధిని వెలిగిస్తూ ఉన్నాడు అంటే బుద్ధిమూర్తులను ప్రేరేపిస్తూ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను శరణ వేడుతున్నాను ఇంకా ఏమిటి ఆ దేవుడు సమష్టి చెప్పారు ముందు ఆ దేవుడు ముందుగా ఆ హిరణ్య గర్భంణ్ణి సృష్టించినాడు యోగై బ్రహ్మాండం వృద్ధాతి పూర్వం ముందుగా హిరణ్య గర్భంని సృష్టించినాడు తస్మై వేదాంశ ప్రహిణూతి ఇప్పుడు మీరు వివాహం చేసుకుంటారు భార్య హామీ మీకు పురుషుడు పిల్లవాడితో పుడతాడు పుత్రుడు ఆ పిల్లవాడికి చదువు చెప్పిస్తారు అసలు పెరిగాట చదువు చెప్పిస్తారు ఈ రోజుల్లో గర్భవతిగా ఉండగానే ఆయన సైన్ డ్యాన్స్ లో ఆయన కూడా పరమాత్మ కూడా ఆ పదే చేశాడు ఆ హిరణ్య ప్రకటించి అతనికి చదువు చెప్పించాడు ఎలా చెప్పించాడు వేదములను అంటే జ్ఞానమును అతనైతే అనుగ్రహించినాను కాబట్టి ఆ హిరణ్య గర్భం నుంచి మనందరము వచ్చినాను ఇప్పుడు చెప్పండి మన బుద్ధికంటే హిరణ్య గర్భుని బుద్ధి గొప్పేనా కాదా కాబట్టి బుద్ధేరాత్మా మహాన్ పర అది వాళ్ళు ఒక స్మృతి ఒక శృతి చెప్పారు ఈ శృతి స్మృతిని బట్టి మనకేం తెలిసిందంటే యా ప్రథమస్ హిరణ్య గర్భస్ బుద్ధి సాం బుద్ధీనా పరా ప్రతిష్ట ఈ శృతి స్మృతులను బట్టి మనకేం తెలుస్తోందంటే ఆ హిరణ్య గర్భుడు ఆయన ప్రథమజుడు మొట్టమొదట పుట్టినవాడు ప్రథమజీవుడు అని పేరు హిరణ్య గర్భుడు ఇది ఉపనిషత్తుల్లో అలా ఉన్నదాన్ని పురాణంలో దాన్నే స్పిన్ చేసి విష్ణు ఉన్నాడు ఆయన నాభి నుంచి కమలం పుట్టింది ఆ కమలంలో బ్రహ్మ పుట్టేట అలా స్పిన్ చేశారు ఇట్స్ అ స్టోరీ స్పన్ అవుట్ ఫ్రమ్ దిస్ వేషం ఆ స్టోరీని నిటరాల్గా తీసుకోకూడదు నభ నాభి నభహనా నాభిహేనా ఒకటి నభ ఏవ నాభి భాగవనం ఆయన యొక్క నాధి ఏమిటంటే నాథంటే ఏమిటండి బుద్ధుడు బుద్ధంటే ఏమిటి నాట్ దట్ టిష్యు శిష్యుదే ఉంది నాట్ దట్ ఇష్యు ద స్పేస్ దట్ ఇస్ ద అది నాభి అంటే ఆకాశమే భగవంతుని యొక్క నాభి దాని నుంచి కమలము పుట్టింది కమలము అంటే పద్మము తిరిగి పద్మము లేకపోతే బ్రహ్మాండ పద్మము దాని ఎందు బ్రహ్మదేవుడు కూర్చున్నాడు అంటే బ్రహ్మదేవుడు అంటే అగ్నిశోమీయ పదము పదిహేనో అధ్యాయంలో వస్తున్నాయి అంటే ఈ జగత్తులో భోక్త భోగ్యము ప్రాణశక్తి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ రెండు కలిపి బ్రహ్మదేవుడు వరకే విధంగా హిరంగ విధుడు వరకే సో మొత్తానికి మీరు పదిహేనో అధ్యాయంలో నేను ఇంకా వివరంగా చెప్తాను ఆ హిరణ్య గర్భుడు ప్రథమజీవుడు మొదట పుట్టిన వాడు ఉపనిషత్తులలో హిరణ్య గర్భుడున్నా పురాణంలో బ్రహ్మదేవుడున్నా ఒకటే అని మీరు అనుకోండి కానీ అక్కడతో ఆపేయాలి ఇంకా సాగదీయకోడు ఎందుకంటే ఉపనిషత్తులలో పరబ్రహ్మ ఉంటాడు విష్ణువు శివుడు ఇలా ఉండదు త్రిమూర్తులు ఇలా ఉండదు ఆ క్రిస్టియన్ మతం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని పట్టుకుని సాగ తీసి పెట్టారని కొంతమంది అభిప్రాయం ఉన్నది ట్రినిటీ అంటారు క్రిస్టియన్స్ అసలు విగ్రహారాధన అన్నదే మీరు క్రిస్టియానిటీ నుంచి హిందువులకి దిగ అది దిగుమతి అయిందని ఒక అభిప్రాయం ఉన్నది విన్నానికి చాలా విడ్డూరంగా ఉంటాయి ఈ మాట మీరు రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే కళ్ళు దిగుపడిపోతారు జనాలు క్రిస్టియానిటీ ముందు వచ్చింది ఎక్కడికి గోవా ఎపోస్టిల్స్లో ఒక ఆయన గోవా వచ్చాడు సెయింట్ థామస్ ఎవరో సెయింట్ జాబియర్ ఎవరో ఒక గోవా వచ్చాడు ఎపోస్టిల్ అంటే ఒకటో శతాబ్దంలోనూ రెండో శతాబ్దంలోనూ వచ్చాడు ఆయన రెండు మూడు శతాబ్దాల్లో అప్పటికే గోవాకే వచ్చాడు హిందూ సమాజం చాలా విశాలమైన హృదయము సమాజం ఎవరైనా రావచ్చు ఎవరైనా యొక్క ఆరాధనా పద్ధతులను పెట్టుకోవచ్చు ఆయన మొదలుపెట్టాడు మీకు విగ్రహారాధన మీకు క్రిస్టియానిటీలో ఎంత బలంగా ఉంటుందో చూడాలంటే ఎప్పుడైనా యూరప్ చూస్తే తెలుస్తుంది యూరప్లో ఆ మైకేలాంజల్లో అదంతా కూడా విగ్రహారాధన విగ్రహములే ఎక్కడికి వెళ్ళినా మేరీ మాత దేవుడు ఏంజల్స్ చిత్రములు శిల్పడు మొత్తం యూరప్ అంతా అలాగే మొత్తం యూరప్ అంతా కూడా నిండిపోయింది మీకు అదే వచ్చింది గోవా ఆ గోవాకి దగ్గరలో ఉన్నాయని ఒక ఆయన పట్టుకున్నాడు పట్టుకునే ఇక్కడ కూడా విగ్రహ రాసిన గట్టిగా అప్పటి నుంచి బాగా గట్టిగా ఇక్కడ ప్రచారంలోకి వచ్చింది అని విమర్శకులు తత్వవేత్తలు ఉన్న మొదలు కొట్టినట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే మనము మన సమాజము మన సమాజం అంటే మనం కూడా జనులు వేదాంతం వింటారు తప్ప వాళ్ళ ఒరిజినల్ థింకింగ్ని వాళ్ళు వదిలిపెట్టడం They keep it. Even when I say that, they interpret the way that I'm starting to lay down thinking. Then, I say, I have to say, I have to say, I have to say, I have to say, I have to say, I have to say, I have to say, I have to say, you are unable to cope up with a lot of work, కాబట్టి ఇంకోహరి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంకొకరి వ్యక్తిని నీ నీ ప్లేస్లో అపాయింట్ చేస్తున్నాను అని అన్నాడు ఒక ఎవరు బాస్ వీడిని పిలిచి అంటే మీరు అంటారు దట్ ఈజ్ వండర్ఫుల్ టూ పీపుల్ విల్ డూ బెటర్ దాన్ వన్ పర్సన్ అంటున్నట్లు అని వాడు తనకి అనుకూలంగా ఇంటర్ప్రజెంట్ చేస్తున్నాడు దట్ ఈస్ నాట్ వట్ హీస్ బాస్ ఇస్ సేమ్ ద బాస్ ఈస్ సెయిన్ ఐఎమ్ ఫైరింగ్ యూ నువ్వు సరిగ్గా వక్తి చేయట్లేదు కాబట్టి నేను నేను ఫైర్ చేస్తాను అని భాష ఉంటుంటే ఆయన ఇంకోహాన్ని కట్టుకొస్తాను అని అంటున్నాడు అనమాట నేను ఫైర్ చేసి అంటే ఇతను అతను ఇంటర్ప్రెట్ చేసేస్తున్నాడు దాన్ని అలాగే ఆ నాకు తోడుగా ఇంకోహండి కొట్టుకొస్తే మంచిది ఇద్దరు ఉంటే మరీ మంచిదని అతను అనుకుంటున్నాడు ఒక్కడే వేస్తుంది బాస్సు అనుకుంటున్నాడు అంటే ఈ ఇంటర్ప్రిట్ స్క్రిప్ట్ అకార్డింగ్ టు హిజోన్ కన్వీనియన్స్ మన జనులు కూడా అలాగే ఇంటర్ప్రెట్ చేసుకుంటారు ఏ రోజు డెప్ వేదాంత పద్ధతి ది మిస్ఫార్చు ఎందుకంటే ఇక నాట్ డివ్ అప్ దే వాస్తవాలని విధులు పెట్టలేదు అని అర్థం ఆ రకంగా ఒక కండిషనింగ్లో ఉండిపోతారు కండిషనింగ్ ఉంటుంది కదా ఆ కండిషనింగ్ని విధులు పెడితే కానీ తత్వం అనుభవానికి రాదు వీలు పెట్టడం ఆ కండిషనింగ్ అలా పెట్టి కూర్చుంటాం ఎనీవే కమింగ్ టు ది పాయింట్ సో మన సమాజము పురాణముల ఊబిలో దిగబడిపోయింది కాబట్టి విగ్రహారాధన అనేది క్రిస్టియానిటీ నుంచి మనకొచ్చింది అంటే అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది నాపటికి నేనే కుర్చీలో నుంచి కింద పడినంత నాకు ఆ విషయాన్ని నేను అధ్యయనం చేసిన అంత నమ్మశక్యం కాకుండా ఉంటుంది కమింగ్ టు ది పాయింట్ మీరు పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఉంటే హిరణ్య గర్భుడుంటే బ్రహ్మదేవుడని అనుకోండి అని చెప్పాను నేను అంటే అంతవరకే దాన్ని సరిపెట్టాలి ఇంకా దాన్ని మీరు శారరీరం ప్రారంభిస్తే అంతా కూడా చెడిపోతుంది ఉపనిషత్తుల్లో ఉన్నట్టుగా ఈ పురాణాల్లో మనకి త్రిమూర్తులు ఇదంతా కూడా అక్కడ ఉండదు అక్కడ హిరణ్య రూపంగా కూడా పరమాత్మయే ప్రకటన కాబట్టి సో ఆ హిరణ్య నేను డైగ్రెస్ అయ్యేవో నాలుగు మాటలు చెప్పాను కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఆ హిరణ్య గర్భం యొక్క సమష్టి బుద్ధి మన అందరి వ్యష్టి బుద్ధుల కంటే గొప్పది అంతేకాకుండా మన వ్యష్టి బుద్ధులన్నింటికి ఆ సమష్టి బుద్ధియే ఆశ్చర్యము ఎలాగా భాష సమష్టి భాష ఏంటే వ్యష్టి బుద్ధి ఉంటుందా థాట్ ఉంటుందా థాట్ ఉండదు మీకు థాట్ ఎక్కడి నుంచి వస్తుంది భాషతో బార్ నామము రూపము రూపము అంటే థాట్ నామము అంటే భాష చిన్నపిల్లవాడికి భాష ఉండదు థాట్స్ ఉండదు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటే థాట్స్ పుడతాయి భాష పుడుతుంది రెండు కలిపి పుడతాయి దే తొగద ది వర్డ్ అండ్ ది థాట్ దేప్ తొగద కాబట్టి సో వ్యష్టి బుద్ధి ఎలా పుట్టుకొచ్చింది భాష నుంచి వ్యష్టి బుద్ధి పుట్టింది ఏమంటే భాష వ్యష్టియా సమష్టియా సమష్టి కాబట్టి మీ బుద్ధిలో ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టి ఆది నుండి ఉన్న సమాచారమంతా మీ బుద్ధిలో ఉన్నది ఇప్పుడు మీరు భూమి గుండ్రముగా ఉన్నది మీరు మీ బుద్ధిలో ఉంది కదా అది ఎక్కడి నుంచి వచ్చిందే భూమి గుండ్రంగా ఉంది అన్నది అది సృష్టి ఆది నుంచి మొదలుపెట్టి మొదలుపెట్టి అలా ఇవాల్వ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి తర్వాత వచ్చింది అదంతా మీ బుద్ధి ఎందుకు ఉన్నది రెండు మనం ఉన్నాము పదిహేనులో ఉన్నాము అంటే అర్థం ఏమిటి ఆ రివల్యూషన్ అంతా మీ బుద్ధి ఎందు ఉన్నది కాబట్టి వ్యష్టి బుద్ధి అని తప్ప వాస్తవంలో వ్యష్టి బుద్ధి సమష్టి బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది ఆ సమష్టి బుద్ధితే హిరణ్య అని పేరు అది దేవుడి కింద కొల్చారు మనవాళ్ళు సమష్టి బుద్ధిని దేవుడిగా కొల్చారు అంతేగాని ఓ విగ్రహం ఒకటి దేవుడు అంటే శిలామయుడు దాదుమయుడు మృదుమయుడు అన్నట్టుగా వాళ్ళు అనుకోలేదు అలా కాదండి ఈ విగ్రహం శిల అయినప్పటికీ దీని చేత సూచించబడే దేవుడు శిల కాదు కరెక్ట్ దట్ ఈజ్ ఫై విగ్రహం శిల కానీ దేవుడు శిల కాదు దట్ ఈజ్ వండర్ఫుల్ దేవుడు దేవుడు చెప్పు నువ్వు యూ క్యాన్ దేవుడేవుడు చెప్పు మరైతే మీరు అడగండి ఎవరన్నా పౌరాణికంది ఏమని చెప్తారు దేవుడిని దేవుడు ఎలా ఎక్కడుంటాడు ఎక్కడోటో ఉంటాడు ఎలా ఉంటాడు ఇక్కడ ఎదుర్కొండ ఉన్న దేవుడు శిలామయుడు అక్కడ ఉన్న దేవుడు ఎముకలు మధ్య మాంసమయుడై ఉంటాడు అవునా అంటే ఏమైంది ప్రతీక ఉంది అధ్వానంగా ఉంది అంతకంటే శిలామయుడు అయితే నిర్ణయం ఋషులు అలా ఋషులు అసలు మౌలికంగా చూసినట్లయితే భౌతికత అంటే ఫిజికల్నెస్ అంటే ఫిజికాలిటీ ఈజ్ సైకిక్ ఫినమినమ్ అని వాళ్ళు దర్శించారు ఎదేవ బాహ్యం తదేవ ఆంతరం ఎదేవ ఆంతరం తదేవ బాహ్యం వాట్ ఎవర్ ఈజ్ మెటీరియల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ సైకలాజికల్ ఈజ్ ద మెటీరియల్ దీని మీద చెక్చు ఇన్సెక్యూరిటీ ఫియర్ ఉంది కదా భయము భయము ఈజిట్ ఫిజికల్ ఫియర్ అది ఈజిట్ సైకలాజికల్ ఫియర్ అని ఒక ప్రశ్న లేవనిస్తాయి ఆ ప్రశ్న వెనకాలన్న అభిప్రాయం ఏమిటంటే భయము రెండు విధములు ఒకటి ఫిజికల్ ఒకటి సైకలాజికల్ అని ఒక అభిప్రాయం ఆ అభిప్రాయంతో భయమును పోగొట్టే ఏ భయమును పోగొడతారు ఫిజికల్ సైకలాజికలా అని ప్రశ్న వేశారు దానికి సమాధానం ఏం చెప్పారంటే ఇదంతా కూడా చంద్రద్యోగ పురుషు భాష్యమే వస్తుంది దానికి సమాధానం ఏం చెప్పారంటే అసలు ఫిజికల్ ఫియరు సైకలాజికల్ ఫియర్ అనే తేడాయామంగా ఉన్నదా అని ప్రశ్న వేశారు ప్రశ్నలోనే మీకు విషయం అర్థమైపోయింది ఆ తేడా ఏమీ లేదు కాబట్టి భయమును పోగొట్టును అంటే అది ఫిజికల్ ఫియర్ని పోగొట్టుందా సైకలాజికల్ ఫియర్ని పోగొట్టుందా అనేది ఏమీ లేదు నేను ఓన్లీ వన్ ఫియర్ యూ కాలి ఫిజికల్ యూ కాలేజ్ సైకలాజికల్ ఇట్ ఈజ్ ఫిజికల్ అండ్ ఇట్ ఈజ్ సైకలాజికల్ ఎందుకో తెలుసునండి దేర్ ఈజ్ నో ఫిజికల్ అథర్ దాండి సైకలాజికల్ అండ్ దేర్ ఈజ్ నో సైకలాజికల్ అథర్ ద్యాండీ ఫిజికల్ కాబట్టి మహాత్ములు ఫిజికల్ అనేది స్థూలంగా అనిపిస్తుంది సూక్ష్మాన్ని విడిచిపెట్టి స్ఫూలము ఉండమే ఉండదు మీ ఫిజికల్ బాడీ కూడా మనస్సు లేకుండా ఫిజికల్ బాడీ ఉండదు మనస్సును బట్టే ఉంటుంది అంతేకాని మనస్సు శుద్ధంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మోదార్లెస్ మోడార్లెస్ ఆరోగ్యంగా ఉంటుంది కలుషితంగా ఉన్నట్లయితే మీ శరీరంలో రోగాలు వస్తాయి కలుషితం వస్తే స్ట్రెస్ అవి ఉంటాయని కాబట్టి పరమేశ్వరుణ్ణి ఈవెన్ అట్ ది లెవెల్ ఆఫ్ హిరణ్య గర్భ ద్వైతం నేను వేరు పరమాత్మ హిరణ్య గర్భుడు వేరు అనే ద్వైతంలో కూడా నేను అల్గుణను హిరణ్య గర్భుడు అధికుడు అన్నప్పుడు కూడా ఆ హిరణ్య గర్భుడు ఎటువంటి వాడు స్వరూపుడు ఆయన బుద్ధిశక్తి స్వరూపుడే తప్ప కేవలము ఫిజికల్ మాత్రము కాదు I am physical, I am in all the trouble, I am telling you to get down, you can't do it, you can't take it like that. It is a, a bit of a problem. Anyway, that means, I am what my intellect is, not my physical body, my intellect. I am what my intellect is, not my physical body, my intellect. అది ద్వైతం ద్వైతం కూడా కరెక్ట్గా ఉండాలి ఘటిస్త ద్వైతం మరి నా బుద్ధిని ప్రేరేపించేది ఆయనయే ధియో యోనం ప్రచోదయ ఆయనే నేను దర్ణం పెడుతున్నాను ఆయనే సూర్యభగవాను రూపంగా నా యజ్ఞం ఉన్నాడు గటిస్త విషయం దైత్య బృద్ధి ఎంత బాగుందో చూడ విషయం వస్తువు కాబట్టి ఇక్కడ బుద్ధేరాత్మా మహాన్ పర అనే వాక్యాన్ని ఎలా చెప్పాలి బుద్ధికంటే అంటే వేష్టి బుద్ధి కంటే ఆత్మా మహాన్ అంటే సమష్టి బుద్ధి దాని మహత్తత్వము అని పేరు పరహ సుపీ శ్రేష్టమైనది అని చెప్పాలి సేహ మహానాత్మే ఇచ్చుచ్యతే సా అంటే ఆ సమష్టి బుద్ధి ఇహ ఈ మంత్రము నందు అంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థా అనే మంత్రము దాన్ని చూస్తూ ఉన్నాం మనం ఆ మంత్రము నందు మహానాత్మా అని చెప్పబడుతోన్నది కాబట్టి ఎక్కడ దాకా ఉంచం సో మనసపదం మనసస్సుపరా బుద్ధి అది వ్యష్టి బుద్ధి బుద్ధైరాత్మా మహాన్ పద అది సమష్టి బుద్ధి మహత పదమం వ్యక్తం సమష్టి బుద్ధి కంటే పరము అవ్యక్తము అవ్యక్త పురుషం పర ఇప్పుడు ఈ మంత్రానికి మనం రెండు రకముల వ్యాఖ్యానం చెప్పుకుంటూ వస్తున్నాం ఒక వ్యాఖ్యానం ఏమిటంటే కేవలము వ్యక్తి ప్రధానంగా చెప్పారు ఎలాగా ఇంద్రియముల కంటే విషయ అనుభవము దానికంటే మనస్సు దానికంటే బుద్ధి దానికంటే భోక్త వీడు ఆత్మకే భోక్త ఇక్కడ వీడు అలా చెప్పారు లేదా రూట్ కొద్దిగా మార్చండి వ్యక్తితో మొదలుపెట్టి సమస్యలోకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ బుద్ధికంటే సమష్టి బుద్ధి గొప్పది అప్పుడు ఆ సమష్టి బుద్ధి కంటే పైనేటి అదంతా మళ్ళీ మనం చూడాల్సింది సాచ కోర్వక్ బుద్ధిగ్రహణే నైవృహీత సతీ గృహోపదిశ్యతే మీరు ఆ ని విడిగిపెట్టేస్తారేమో అని నా భయం అంతకంటే ఇంకేమి థ్రెడ్ యూ విల్ గివ్ అప్ అని నా భయం